కవీనాపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్వన్నోతిసాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌ భునత్తు సహ వీర్యంకర వహై ఎస్వినధీతమస్ మావిహై ఓం శాంతిశాంతిశాంతి తస్ అయోమయమృతేర్జాకర్మ तन्मय तत्प्राय तदुपल्वा पुषुड़ हृदय पुरुड़ना ओके पुषुड़ मनोमयुड़े उठाड़ी का फिल्म उवतेला మనోమయం అదేవిధంగా ఈ పురుషుడు హృదయమునందు ఉన్నాడు మనోమయుడై ఉన్నాడు మనోమయుడు అంటే మన అంటే జ్ఞానము మను అవబోధనే అనే ధాతువు నుంచి పుట్టింది మనుతే జ్ఞానకర్మణ వచ్చిందండి జ్ఞానము అనేది దానికి అర్థం కర్మ అంటే అర్థం ధాతువుకి క్రియా ఉంటుంది కదా అర్థం గర్భుకి అర్థం ఏముంటుంది యాక్షన్ ఉంటుంది సో జ్ఞానం కర్మ అనగా క్రియా ఎస్ చేత సో మను అనే ధాతువు అది జ్ఞానం అనే అర్థం కలిగిన ధాతువు దాని నుంచి పుట్టింది మనహ అనే శబ్దం కాబట్టి మనహ అంటే జ్ఞానం మైండ్ సరే అది వేరే సంగతి మనహ అంటే జ్ఞానం అని అర్థం మైండ్ అనే అర్థం కూడా అదే కదా జ్ఞానం వచ్చిదే మనస్సు సరే ఇప్పుడు మనోమయ అంటే అర్థం జ్ఞానమయ ప్రజ్ఞానం అంటారు దీన్నే which contains all knowledge so ipudu oka manushunnadu anukondi what is a person ante he is a conscious being conscious being ante what do you mean by conscious being he knows buddhi internet roopanga he knows asal danikante munduga he takes himself to be a limited being i am that is the very first expression ఆఫ్ ది కాన్షియస్నెస్ వెరీ ఫస్ట్ కంటెంట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇప్పుడు ఇప్పుడు సినిమా తీరు మీద మీకు కాంతి ఏ రూపంగా ఉంది అంటే అక్కడ ఒక హీరో ఉన్నాడు అనుకోండి హీరో రూపంగా ఉన్నది పక్కన హీరోయిన్ ఉంటే హీరోయిన్ రూపంగా కూడా ఉన్నది ఆ రకంగా అనేక రూపాలుగానే కాంతి మీకు లభిస్తుంది కాంతి ఇన్ ఇట్స్ అబ్సొల్యూట్ ఫామ్ మీకు దొరకదు అది ఎక్కడో ఏదో విధంగా అది రిఫ్లెక్ట్ అవ్వాలి అప్పుడే దొరుకుతుంది ఈ అట్స్ అప్సల్యూట్ ఫామ్ యూ కెనాట్ గెట్ ఇట్ అదే విధంగా ఈ హృదయ పుండరీకమునందు ఉండేటువంటి ఏ పురుషుడున్నాడో ఒక అప్సల్యూట్ ఫామ్గా మీకు దొరకడం ఈ సత్యాన్ని గ్రహించడంలో కొంతమంది పొరపాటు చేస్తారు చాలామంది పొరపాటు చేసి ఏమంటారు అంటే ఇలా ధ్యానంలో కూర్చున్నామండి మాకు ఇక్కడ ఏదో కనపడిందండి అదే దేవుడు అండి అదే దేవుడు అండి కాబట్టి ఆత్మ మీకు ఏదో కనపడింది ఆత్మ అన్నాడో ఆ కనపడిందని చెప్పి వాడు ఉన్నాడు చూడండి వాడు స్వరూపం ఆత్మ కనపడింది ఆత్మ ఎందుకు అవుతుంది ఇప్పుడు మోసని చూపించి ఇది బంగారం అంటే ఎక్కడ కుదురుతుంది మోస బంగారం అవ్వదు ఎనీవే మోస అంటే కదా మౌల్డ్ ఇప్పుడు ఈవెన్ బంగారం కూడా అబ్సల్యూట్ బంగారం మీకు లభించదు బంగారం మీకు కావాలంటే బిస్కెట్ రూపంగానో నెక్లెస్ ఏదో రూపంగా ఉంటుందండి ఆభరణమయమై ఉంటుంది కానీ అబ్సల్యూట్ బంగారం మీకు దొరకదు అదేవిధంగా జ్ఞానము పురుషుడు ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి పురుషుడు ఏదో ఒక రూపంలో అంటే విశిష్ట జ్ఞాన రూపంలో పర్టికులర్ నాలెడ్జ్ రూపంలో లభిస్తాడు తప్పిస్తే మీకు విధమిత్తంగా చూడబడేదేమీ కాదు అది అంచేతనే మనోమయ ఏం చేయాల్సి మీరు మనస్సులో ఉండే ఏ సంకల్పాన్ని తీసుకున్నా ఆ సంకల్పము ఉండేటువంటి నామరూపములు అనే అంశాన్ని మీరు నిరాకరించగలిగితే శేషంగా మిగిలినదే ఆ పురుషుడు ఏ సంకల్పం తీసుకున్నా సరిపడు ఇప్పుడు ఘట సంకల్పం ఘటజ్ఞానం తీసుకుంటే ఘటము అనే నామరూపాలని తీసి పారేస్తే దాని ఎందు మిగిలేనటువంటి ఏ చైతన్యము గలదో పురుషుడు అది ఏ కాబట్టి మనోమయ సో ఐ ఐ ఆమ్ ఏ కాన్షియస్ ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్ అనే రూపంగా ఆ చైతన్యమే ప్రకటమవుతుంది ఆ తర్వాత ఒక నాలెడ్జ్ ఉందనుకోండి ఫిజిక్సో కెమిస్ట్రీయో ఈ నాలెడ్జ్ ఎంత ఉంటుంది బుద్ధి ఎందు ఆ నాలెడ్జ్ ఎంత ప్రకాశిస్తుంది సో ఆ ప్రకాశించేటువంటి జ్ఞానం రూపంగా ఆ చైతన్యం ప్రకటమవుతుంది ఆ తర్వాత మనస్సులో అనేక సంకల్ప వికల్పాలు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనస్సు అని మీరు అనేప్పటికీ ఇట్స్ ఎ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ని మనం చాలా ఓపిక్గా బిల్డప్ చేసుకున్న స్ట్రక్చర్ మనం మనిషి ఇల్లు కట్టుకున్నట్టుగానే మనస్సులో ఒక పెద్ద బందిఖానానికి కట్టుకుని కూర్చుంటాడు ఆ స్ట్రక్చర్ ఉంటుంది ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అన్నీ రాంగే అన్నీ ఫాల్స్ దాంట్లో రియాలిటీయే ఉండదు ఎవరి వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఎవరి వన్ ఆఫ్ ఇట్ వితౌట్ ఎక్సెప్షన్ బట్ ఎనీవే ఆ విషయాలు అట్టు ఉన్నటువంటి స్ట్రక్చర్ సైకిక్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నదో అదంతా కూడా ఈ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది ఆ ప్రకాశించిన కారణంగా ఆ చైతన్యము ఈ మనస్సు రూపంగా మనస్సులో ఉదయించే సంకల్ప వికల్పాల రూపంగా మనం ముందుకు వస్తుంది ఆ విధంగా మనకు దొరుకుతూ ఉంటుంది మనోమయ అలాగే కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ రూపజ్ఞానము రూప రూపాన్ని తెలుసుకుంటూ ఉంటాము ఇది ఘటము ఇది పటము ఈ రూపాలన్నీ తెలుసుకోవడం ఇదే పని కంటితోటి ఆ రూపజ్ఞానము రూపంలో ఆ చైతన్యం మనకి అవైలబుల్గా యూ కెన్ రికగ్నైజ్ ఇట్ డ్రె శబ్దజ్ఞానము స్పర్శ జ్ఞానము స్పర్శ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది ఈ స్పర్శ జ్ఞానం సపోజ్ స్పర్శ జ్ఞానం లేకపోతే ఈజీ కాన్షియస్ బీయింగ్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్పర్శ జ్ఞానం అసలు ఈ దేహము నేను అనే దేహమునందు అసోసియేషన్ ఇది నాది ఇది నేను అనే అసోసియేషన్ ఏదైతే గలదో మీ అండ్ మైన్ సో అహంకార మమకారములు అంటారు ఈ అసోసియేషన్కి మూలము స్పర్శ జ్ఞానమే అంచేతనే ఏ అంశంలో స్పర్శ జ్ఞానం ఉండదో ఆ అంశంలో మీ అండ్ మైన్ అనే భావన ఉండదు వాళ్ళు ఎనస్టీషియా ఇచ్చేసారనుకోండి స్పర్శ జ్ఞానాన్ని స్ట్రం చేసేస్తే దాని ఎందుకు మీ అండ్ మైండ్ అనే దృష్టి ఉండదు అంచేతనే వాడు కోసేస్తూ ఉంటాడు ఉపయోగించి స్పర్శ జ్ఞానము రూపంగా ఆ చైతన్యమే ఈ చర్మము ఇంద్రియంలో ప్రకటమవుతూ ఉంటుంది ముక్కు దగ్గరకు వచ్చేప్పటికి గ్రంథం రూపంగా ప్రకటమవుతుంది నాలుగు దగ్గరకు వచ్చేప్పటికి రసజ్ఞానం రూపంగా ప్రకటమవుతుంది ఇవన్నీ కలిస్తే ఇక్కడికి ఎన్ని అంశాలు కలిసాయో గమనించారా మీరు సో అహం అహం అనే మౌలికమైన వృత్తి వృత్తి అంటే ఒక ఐడియా బేసిక్ ఐడియా సో దట్ ఈస్ ది బేసిక్ పర్సన్ రియల్ ఆ వృత్తి దానిని బుద్ధి మనస్సు ఇంద్రి జ్ఞానేంద్రియములు ఇవన్నీ ఇవన్నీ కలిసి దెన్ ఈ పురుషుడు ఇంకా హీ అపియర్స్ యాజ్ ది ఎనర్జీ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ కాన్షియస్నెస్ సో మన అనుభవంలో కూడా ఉందండి సంకల్పం పుట్టిన వెంటనే శరీరంలో ఇంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి ఇప్పుడు నేను ఇలా చెయ్యి ఊపాను అనుకోండి ఇది ఎనర్జీ కదా క్రియా రూపం కదా ఇది ఈ క్రియా రూపం లేనక సంకల్పం లేదు సంకల్పం లేకుండా క్రియ ఉండదు సంకల్పం నుంచి క్రియ పుడుతుంది సో ఒకప్పుడు క్రియ నుంచి సంకల్పం పుడుతుంది ఇవన్నీ ఇంటర్ ఇంటర్ కనెక్టెడ్ రిసోర్స్ దట్ కాన్షియస్నెస్ పురుష సో అదే చైతన్యము కాళ్లలో వచ్చిందనుకోండి కాళ్ళు వాటి కాళ్ళకి మంచి చైతన్యం ఉందంటే వాడు బాగా పరిగెడతారని అర్థం చేతుల్లో మంచి చైతన్యం ఉందంటే అర్థం ఏంటి మంచి బలంగా ఉన్నాయి లేదా తోటకూర కాడలాగా ఉన్నాయి చైతన్యం లేదని ఆలోచన సో ఇది ఆల్ డిఫెన్స్ దాని స్ట్రెంగ్ బట్ ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది ది ఎనర్జీ పార్ట్ వీ కెన్ మనోమయహ అన్నారు కాబట్టి దట్ మే నాట్ బి టేకెన్ సీరియస్లీ దట్ ఈస్ అనదర్ ఎక్స్ప్రెషన్ సో మనోమయ అనే ప్రధాన్ని మనం తీసుకున్నట్లయితే ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఈస్ మనహ సో ఆ సినిమా తెర మీద There, there are so many things on the cinema screen so the entire content of the cinema screen edaithe kalado aa content mayanga emunnadi kaanti kalado adhe vidhanga is saidi conscious being ani viru arukuntunte there is a huge content which makes him a conscious being and all that content contentada a samagri a masala anta all that is an expression మనోమయ సో అదే అంటారు సో తత్ప్రాయ తదుపలభ్యవాత్ మీకు కాంతి లభించాలనుకోండి సినిమా తీరం మీద కాంతి కావాలి అంటే మీకు ఆ బొమ్మలు ఏమీ వద్దు నాకు కాంతి కావాలంటే కూడదు ఆ బొమ్మల్లో అక్కడ ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో ఆ బొమ్మల్లో మీరు ఏ బొమ్మను పట్టుకున్నా ఆ బొమ్మ వెనుక్కున్న ఆ బొమ్మకు ఒక ఒక పేరు ఉంటుంది హీరో ఉంటాడు మనం ఏం చేస్తాము కాంతిలో ఏమి కాంతిలో ఏమే వాట్ ఈస్ దేర్ ఇన్ వాట్ ఈస్ దేర్ ఇన్ లైట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైట్ దెన్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫిగర్ ఆ నామము రూపం అడుగు హీరో ఉంటాడు అడిగో పేరు ఓ రూపం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ దట్ ఈస్ హౌర్ మైండ్ వాంటెడ్ సో మనస్సుకి ఈ కంటెంటే కావాలి కానీ ఈ కంటెంట్ వెనకాల ఉండే తత్వం దానికి అక్కర్లేదు మనస్సు అలాగే ఉంటుంది మీరు మనస్సుని ఏదో నేను దాన్ని మారుస్తానని మీరు ప్రయత్నం చేయడం అనవసరం ఇట్స్ ఎ టు ఫైట్ అగెన్స్ట్ ది మైండ్ నాట్ నెసరీ లెట్ ఇట్ రిమైన్ వట్ ఇట్ ఈ మనస్సు యొక్క స్వభావం సో యూ జస్ట్ డిసోసియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది మైండ్ అండ్ బీ ఎ విట్నెస్ నో ప్రాబ్లం అండ్ యూ షుడ్ ఫోకస్ యువర్ అటెన్షన్ On the The ఆన్ ద బేసిస్ ద ఆశ్రయం ఆధారం ఏదైతే కలదో దాని అందు ఫోకస్ని అటా పెట్టాల్సి ఉంటుంది అంటే ఏం చేయాల్సి ఉంటుంది డౌట్ స్టెప్ అసైడ్ ఫ్రమ్ ది కంటెంట్ the ది మైండ్ ఆ సైకిక్ కంటెంట్ ఉంటుంది చూసారా సోమెనీ ప్రిఫరెన్సెస్ మనస్ అంటే ప్రిఫరెన్సెస్ అండ్ సోమెనీ లైక్స్ అండ్ డిస్ లైక్స్ సో ఆ కంటెంట్ నుంచి పక్కకు జరిగి you are able to look at that content. the thought getting involved then you will be able to appreciate the consciousness the, the awareness in which the whole content appears so that is the purushaha we will see all that s so, tadupalabhyatva akada labhisto untu na chaitanyam a sankalpa vikalpamulo endu a uh, consciousness nandu labhisto untundi taruvata nam manute anene ti va manaha antah karanam తదభిమానీ తన్మయంగో వాసి మనుతే ఇది మనహ అంటే జ్ఞానం మనుతే అనేనా ఇది మనహ అంటే అంతఃకరణం ఈ పదాలకి సంస్కృతంలో జ్ఞానం అనే శబ్దం దగ్గర మనం వ్యాఖ్యానం చేయబోతున్నాం అలాగే సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అక్కడ వస్తుంది పదానికి కర్త అర్థం వస్తుంది కర్మ అర్థం వస్తుంది కరణం అర్థం వస్తుంది ఒకే పదానికి సో ఒక్కొక్క రకంగా దానికి విగ్రహవాక్యం చెప్పచ్చు ఆ ప్రత్యయాలన్నీ ఉన్నాయి ఐ విల్ డిస్కస్ చూస్తుంది కాబట్టి మనుతే ఇది మనహ అంటే జ్ఞానం మనుతే అనేనా దీనితోటి మీరు మననం చేస్తారు దీనితో తెలుసుకుంటారు అంటే ఏమైపోయింది ఇప్పుడు అది తెలుసుకునే కరణం అయిపోయింది సాధనమైపోయింది ఇన్స్ట్రుమెంట్ కూర్చుంటున్నారు దేర్ ఫర్ నౌ మనహ ఈస్ ది మైండ్ అంతఃకరణం ఇంతకుముందు మనహ అంటే ఏం చెప్పాము జ్ఞానం అని అర్థం చెప్పాం ఇప్పుడు అంతఃకరణం ద మైండ్ సో అంతఃకరణం అలా కూడా చెప్పవచ్చు వా అంటే అథవా అర్థం కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు మనోమయ అంటే అర్థం మనహ అభిమాని తదభిమాని తన్మయ మనస్సు ఎందు అభిమానము కలవాడు ఈ అభిమానము ఎప్పుడు అభిమానము అనే శబ్దం రెండు రూపాల్లో ఉంటుంది నేను నాది ఆ రూపంలో ఉంటుంది అదే అభిమానము అంటే నేను నాది దేనియందు నేను నాది అనే దానికి నేను అని కానీ నాది అని కానీ దేనియందు మీకు లేదో అక్కడ అభిమానం లేనట్లు లెక్క సో అభిమానము అంటే కేవలము ఇట్ ఈస్ ఎ ప్రిఫరెన్స్ ఆఫ్ ది మైండ్ దట్సా అది వస్తువుకి దానికి సంబంధం అనలేదు ఇప్పుడు ఒక ఈ వస్తువు ఉందనుకోండి దీని ఎందు నాకు అభిమానము ఉన్నది అంటే అర్థమేంటి ఇది నాది అనే ఒక ఐడియా నా మనసులో ఉంటుంది అదే అభిమానం అది అలాగే ఉంటుంది అది మీ చేతిలో ఉన్నా నా ఉన్నా దాని రూపంలో మార్పు చేర్పు లేదు అని ఇట్ హ్యాస్ నో ప్రిఫరెన్స్ అది నేను ఫలానా వాళ్ళ దగ్గరే ఉంటాను ఇంకో దగ్గర ఉన్నాను అనే ప్రిఫరెన్స్ ఎందుకంటే అది జడవస్తువు ఇట్ హ్యాస్ నో ప్రిఫరెన్స్ ఒకప్పుడు జడవస్తువే అక్కర్లేదు చేతన వస్తువు కూడా ఇట్ మే నాట్ హ్యావ్ ప్రిఫరెన్స్ ఈ వన్ వే ట్రాఫిక్ ఉంటుంది ఐ లవ్ హర్ బట్ షీ డజంట్ లవ్ మీ అన్నట్టుగా ఉంటుంది సో ది అదర్ పర్సన్ మే నాట్ హ్యావ్ ప్రిఫరెన్స్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్ ట్రయాంగిల్లో దిస్ పర్సన్ లవ్స్ హార్ అండ్ షీ లవ్ సంబండియాలి సో ఇది విలన్ హీరో అలాగే ఉంటుంది కదా దీని ఫోర్ ది అదర్ వస్తువు జడం అవ్వచ్చు చేతనం అవ్వచ్చు దట్ ఈస్ సెకండరీ ది మెయిన్ థింగ్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఐ హ్యావ్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ దట్ దట్ ఈస్ కాల్డ్ అభిమాన అండ్ ఆ అభిమానానికి ఆ వస్తువుకి సంబంధం ఏం లేదు మనం ఏమనుకుంటామంటే అభిమానానికి వస్తువుకి ఏదో కనెక్షన్ ఉందనుకుంటాం ఇట్ ఈజ్ ప్యూర్లీ యువర్ మెంటల్ ప్రాజెక్షన్ అండ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్ అదే వైరాగ్యం అంటే అంచేతనే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా కంగారు పడుతూ ఉంటారు పిల్లలకి ఆ కంగారుతో సంబంధం లేదు వాళ్ళ ధరని వాళ్ళు వెళ్తూ ఉంటారు అసలు వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారనే దృష్టి కూడా ఉండదు తర్వాత వీళ్ళు హర్ట్ అవుతారు మనం హర్ట్ అవుతాం ఏమనయ్యే అరే నేను ఇంత శ్రమ పడుతుంటే వాడు గురించి వాడు అసలు హీ డజెంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇట్ వి గెట్ హత్ విట్ హత్ చాలా చిత్రంగా ఉంటుంది ఈ హత్ కూడా ఒకప్పుడు కలుగుతుంది జెన్యువైన్ హర్త్ ఉంటుంది ఇట్ ఈస్ జెన్యువైన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ ఫ్రమ్ వేదాంత పాయింట్ ఆఫ్ వ్యూ సో వేదాంత పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఈస్ నో జెన్యున్ హర్త్ అట్ ఆల్ ఎవ్రీ హత్ ఈస్ ఇలాజికల్ సో ఈ అభిమానము ఉంటుంది సో మీ మనస్సులో ఉండేటువంటి సంకల్ప వికల్పములు అన్నిటి ఎందు మీకు అభిమానం ఉంటుంది తదు అభిమాని చేతనే మనోమయ అభిమానయుక్తంగానే ఆ చైతన్యం ప్రకటమవుతోంది తక్కువ మనోమయ లేకపోతే మనోమయ అన్నదాన్ని ఇంకో అర్థం చెప్తున్నారు తల్లింగోవా తేన లింగ్యతే లింగ్యతే ఇది లింగ సో దానిచేతను తెలియబడుతుంది సో ఇప్పుడు నేను చేతనుడను ఐఎమ్ ఏ కాన్షియస్ బీయింగ్ వై బికాస్ ఐ థింక్ దట్ ఈస్ దింగ ఐఆమ్ ఎ కాన్షియస్ బీయింగ్ బికాస్ ఐ థింక్ హౌ అదర్వైజ్ హౌ కెన్ బి కాన్షియస్ బీయింగ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ సో సినిమా తెర మీద బొమ్మలు కనబడుతున్నాయి కాబట్టి ఆ ఫిల్మ్ వెనకాల కాంతి ఆ బల్బు ప్రకాశిస్తోంది ప్రాజెక్టర్లో బల్పు ప్రకాశిస్తుందో లేదో తెలియాలంటే ఏం చేస్తారా వీళ్ళు ఆ ప్రాజెక్టర్ని తీసి లోపలికి చూస్తారా ఏమే అలా చూడక్కర్లేదు లింగాన్ని బట్టి చెప్పచ్చు ఇప్పుడు కొంచెం స్వామిజీ ఒక స్టోరీ చెప్పారు ఓ కోతి ఓ యజమానికి ఒక కోతి ఉండేది ఈ స్టోరీ ఇంతకుముందు చెప్పానేమో నాకు తెలియదు చెప్తే పోనీ ఇంకోసారి సో ఇదే వేదాంతం చెప్తూ ఉండాలి మీకు ఇలా చాలా కాలం చెప్పాలి రిప్యూటేషన్ కుదరదంటే ఎక్కడ కుదురుతుంది ఎనీవే సో ఆ కోతి యజమానికి కోతిని పెంచుకుని ఈ పెట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ సో ఈచ్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఎనీవే దట్ ఈస్ అ సెపరేట్ థింగ్ సో ఆ కోతిని పెంచుకున్నాడు ఆయన మూడు రోజులు ఊరికి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది వేసంకాలం ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి మొక్కలన్నింటికి నీళ్లు పోస్తూ ఉండాలి ఈ కోతి అన్ని పనులు చేయగలుగుతుంది చాలా ఉంటాయి సో ఆయన ఏం చెప్పాడంటే మొక్కలకి నీళ్లు పోయమని చెప్పాడు ఈ కోతికి అయితే కోతి తన ముఖంలోకి క్వశ్చనింగ్ యాటిట్యూడ్తో చూసింది ఎలా తెలుస్తుంది మొక్క నిండా నీరు పోసామనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఏం చెప్పాడంటే బ్రేళ్ళు తడిసి ఇట్లా పోయేవని చెప్పాడు బ్రేళ్ళు తడిసి ఇట్లా పోయేవని చెప్పాడు సో ఈ ఊరి నుంచి వెళ్ళి వచ్చేప్పటికీ ఉద్యానవనం అంతా ఖాళీ ఒక్క మొక్క కూడా ఈ మొక్కలన్నీ ఏమయ్యాయంటే అలా గోడవార వరుసగా పెట్టున్నాయి ఆర్దర్గా వాటి వేళ్ళన్నీ శుభ్రంగా తడిస్తున్నాయి సో ఎందుకంటే కోతికి అనుభవం వచ్చింది వ్రేలు తడ తెలిసిందని ఎలా తెలుస్తుంది అందుకోసం ఏం చేసింది పీకి చూసి ఆ ఇది తడవలేదు కొంచెం పోసి అక్కడ మనం చేస్తాం వ్రేలు తెలిసిందని మనం చేస్తాం నీళ్లు పోస్తాము పోసిన నీళ్ళు అన్ని ఇంకిపోయాయి అనుకోండి ఇంకో కొన్ని పోస్తాం అక్కడ కొన్ని నిలుస్తాయి నీళ్లు ఆ నిలిచేయి అంటే ఇంకా ఫర్దర్ గా విషార్షం లేదు ఫరదర్గా ఇంకా అది ఇంకట్టలేదు అంటే ఈ పాటికి మనం తడవాల్సింది తడిసింది ఇది లింగ్యతే ఆ వేలు తడిసేయి వేలు తడిసి ఇట్లా పోసాంరా అంటే అయితే పోసానండి ఎలా చెప్పేడు వాడు పైన నీరుని బట్టి ఆ పాదు కింద చేసుకునే మిగిలేయి అంటే యాస్ సో దాన్ని లింగము అంట సో అదేవిధంగా మీరు ఆ కోతి చేస్తానంటే కుదరదు ఆ ఆత్మస్వరూపాన్ని కోతిలాగా పట్టు కోతి వ్రేళ్ళని పట్టుకుంటూ చూడండి అలా కొంతమంది ఆ ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే వాళ్ళకి ఏమని చెప్తారంటే గురువులు ఏమని చెప్తారంటే ఆత్మ ఒక పెట్టి లోపల ఉంటుంది చాలా విలువైన వస్తువు పెట్టి లోపల ఉంటుంది నిజానికి ఐదు పెట్టెలు ఒక పెట్టి లోపల ఇంకో పెట్టి దాని లోపల ఇంకో పెట్టి అలా ఐదు పెట్టెల లోపల ఉంటుంది అది డిఫెస్ట్ చెప్తారు చెప్పేప్పటికి వీడు ఏమనుకుంటాడంటే ఈ దేహం ఉంది కదా ఇది వేస్ట్ ఇది దీంట్లో వాల్యూ లేదు దాని లోపల గుండు అది ఇంకొంత నయం ఆ గుండె లోపల ఉంది ఆత్మ నిజానికి నేను ఇంతకుముందు మీకు మనవి చేశాను నేను ఈ జగత్తున్నది ఆ జగత్తులో నేనున్నాను అని మీరు అనుకున్నంత కాలము మీ స్వరూపం మీకు ఎన్నడూ తెలుగు జగత్తులో మీరుండడం ఏంటంటే మీలో జగత్తుందండి ది మూమెంట్ యూ రికగ్నైజ్ దట్ ది వరల్డ్ ఈజ్ ఇంగ్ మీ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ది వరల్డ్ రియల్లీ సో అదేవిధంగా ఆత్మ ఈ దేహం అనేది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ కాన్షియస్నెస్ కా దేహం అనేది ముందు ప్రకాశించాలి ప్రకాశించిన తర్వాత ఇది నేను అనో ఇది నాది అనో వాడికి అభిమానం ఏర్పడాలి అది ప్రకాశించాలంటే ఎలా ప్రకాశిస్తుందండి తనంతా తానుగా ప్రకాశించాలి కదా అది అది ఏంట్లో ప్రకాశిస్తుంది చైతన్యమునందు ప్రకాశిస్తుంది స్పర్శేంద్రియము ద్వారా ప్రకాశిస్తుంది అది ప్రకాశించింది ప్రకాశిస్తే దాని మీద అభిమానం ఏర్పడింది అప్పుడు దేహం అనేది ఒకటి వచ్చింది పిక్చర్లోకి కాబట్టి ముందు ఏదుంది ముందు చైతన్యము ఆ తర్వాత ఒక సంస్కారము ఆ తర్వాత దేహము ఇప్పుడు దేహం దేంట్లో ఉంది సంస్కారంలో ఉంది అంటే మనస్సులో ఉందని అర్థం ఆ సంస్కారం ఎక్కడుంది చైతన్యంలో ఉండాలి అది సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ తెలియనికుండగా దేహముంది దేహం లోపల మనస్సు ఉంది మనస్సు లోపల హృదయం ఉంది హృదయం లోపల ఆత్మ ఉంది అని అనుకున్నంత కాలము వాడికి ఆ స్వరూపము తెలియదు అలా చెప్తుంది శృతి ఎందుకోసం చెప్తుందంటే నీ అటెన్షన్ డైవర్ట్ పోయడం చేయడం కోసం చెప్తుంది వీడు ఎంతసేపు దేహాన్నే చూసుకుంటూ ఎప్పుడు క్యాటరింగ్ టు ది బాడీ దానికి దానికి క్రీములు రాయడం ఆహారాన్ని ఇవ్వటం వస్త్రాలు ఇవ్వటం ఇవన్నీ సిద్ధ ఇంతవరకు సరిపడుతుంది వస్త్రం ఇస్తే సరిపడుతుంది ఇంకా అక్కడితో డాగడు వీడు ఆపన్ అయిపోయిన వెంటనే ఇంకా ఎనిమిది గంటలో పన్నెండు గంటలో టైం ఉంది ఇదంతా ఏమిటి చేయటం కాబట్టి స్టైలు సో దానికొక స్టైల్ ఏర్పాటు చేయటం ఫ్యాషన్ ఎందుకండి ఫ్యాషన్ దేనికి ఇది యూ గివ్ ఫుడ్ టు ఇట్ అండ్ షెల్టర్ గివ్ ఏ పీస్ ఆఫ్ క్లోదింగ్ టు ఇట్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ కెర్ ఆఫ్ ఇట్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ నో నో బట్ ఐ హ్యావింగ్ ఫ్రీ టైమ్ అండ్ మై పాకెట్ ఈజ్ ఆల్సో ఫుల్ సో ఐ కెన్ డూ సంథింగ్ మోర్ అబౌట్ ఇట్ అని ఆ దేహానికి వీడు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు హీల్ బీ క్యాటరింగ్ టు ది బాడీ ఆల్ ది టైప్ అప్పుడు అందు గురించి వాడిని అంతర్ముఖుణ్ణి చేయడం కోసం ఇలా చెప్తుంది అంతేగానే ఇక్కడ ఏదో లోపల ఏదో ఉంటుందో అక్కడ వచ్చేసారంత ఆత్మ అలా మిణుక్కు మిణుకు మిణుక్కుమంటూ ఉంటుందని అలాగేదో మీరు అనుకున్నారంటే దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే టు అండర్స్టాండ్ ఎనీవే సో తల్లింగోవాల్ సిస్ తర్వాత అమృత అమరణ ధర్మ అది ఇప్పుడు చూడండి ఈ దేహంలో ఆ సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఆ చైతన్య శక్తి జ్ఞానశక్తి అనండి లేకపోతే క్రియాశక్తి అనండి నిజానికి రెండింటి యొక్క సమాహారం దట్ పవర్ యూనివర్సల్ పవర్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ అనకూడదు ఇట్ ఈస్ అవైలబుల్ హియర్ ఇట్ ఈస్ ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ హియర్ చూడండి ఇట్ ఈస్ ప్రెసెంట్ హియర్ అని నామనుకోండి అంటే ఏమంటావు ఏమైపోతుందో తెలిసినా ఇక్కడే ఉంది కాబోలు ఇంకెక్కడా లేదు కాబోలు అనే ఐడియా వస్తుంది రాంగ్ నోషన్ ఇట్ ఈజ్ అవైలబుల్ హియర్ అంటే కొంత బెటర్ ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ హియర్ అంటే దట్ ఈస్ ది బెస్ట్ ఉపలబ్ది అవైలబుల్ అని నేను వాడుతూ ఉంటాను ఇట్ ఈస్ అవైలబుల్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ బట్ అవైలబుల్ హియర్ అవైలబుల్ అంటే ఉపలబ్ధి అర్థం రికగ్నైజ్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్ ఇప్పుడు ఆకాశాన్ని మీరు రికగ్నైజ్ చేయాలంటే ఎలా రికగ్నైజ్ చేస్తారో తెలిసిన ఆకాశాన్ని దాంట్లో ఏదైనా ఒక కొంత పుస్తకాలు పెట్టడము అయితే పిక్కిలు పెట్టుకోవటమో ఏదో అలాంటిది ఏదో ఒక వస్తువు మనం చెట్టుకున్నాము ఆకాశంలో అది భద్రంగా ఉంది అనే ఒక ఫీలింగ్ ఉంటే మనకు ఆకాశం యొక్క రికగ్నేషన్ అందుకోసమే ఘటాకాశము యూ కెన్ రెడీలీ రికగ్నైజ్ ఇన్ఏ ఇన్ఏ గివెన్ సెన్స్ బట్ ఇట్ ఈజ్ ఎవర్ వేర్ అదేవిధంగా ఇక్కడ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ రికగ్నేషన్ ఇట్ కెన్ బి రెడీ రికగ్నైజ్డ్ సో ఆ విధంగా ద యూనివర్సల్ పవర్ ది అన్నోన్ అన్నోయబుల్ యూ కెనాట్ నో and uh, it is not available for knowing mind to da nalla kalisukuntanandi mind functions in its way uh, where is the question of knowing it with this mind nowhere but it is unknowable and hence it is a known but utterly real annu annu annu kadani real kadani do imagination annu anukunar it is utterly real and it is the only real thing in fact so and uh, it is a uh, wonderfully reachable you can reach it you cannot know it like you know the pot but you can reach it because it happens to be your own who uh, completely happens to be you it is not away from you at any time kapati so adi a power that that universal power adi unnadi ikkada ipudu ee deham kontha kaalam untundi padipothundi kaani aa universal power adi eppadiki nasipothu amrutaha అమరనాథర్మ ఇన్ మామూలుగా ఇప్పుడు సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ మన హైదరాబాద్ ఇట్స్ సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ ఓ బల్బు ఫ్యూజ్ అయింది అనుకోండి ఇక్కడ ఇక్కడ బల్బు ఫ్యూజ్ అయితే ఓవరాల్ నెట్వర్క్ ఏమవుతుంది రిమైన్స్ సేమ్ ఓవరాల్ నెట్వర్క్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఓవరాల్ నెట్వర్క్ రిమైన్స్ సేమ్ సో అదే విధంగా ఈ లైఫ్ ఈ బాడీ పడిపోయిందనుకోండి ఇట్స్ అన్ ఆర్గానిజం యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ పొటెంట్ force, that power can be recognized here. The moment it is no more eligible to hold that power, then you cannot recognize that power anymore. It is there, but you cannot recognize it. It is not available for recognition. A prana shakti rupanga may recognize titan ki, available. Anhyam untai. Agyan untai, prithi untai, jala untai, vay untai, akasham untai. But the unknown force, the unknown power, the unknown force, the unknown power, the momor no available tarkak grisham so apudu a dehaanni mana em antam ante maraninchindi antha nizanki im maranamone mata sala sandarbhamaina mata it is an event in consciousness idegadanni ippudu oka ghatanam varsham padindi what is it's an event uh, where does it shine where does it happen it happens in the consciousness so ఆ పై నుంచి అలా నీళ్లు పడ్డప్పుడు ఆకాశం నుంచి నీళ్లు పడ్డప్పుడు దానికి వర్షము అని పేరు అని ఈ విధంగా ఒక నేచురల్ ఫినామినన్కి మన మైండ్లో ఒక స్ట్రక్చర్ ఉంది ఒక మెంటల్ స్ట్రక్చర్ ఉంది కొన్ని మెమరీస్ ఉన్నాయి కొన్ని మైండ్ హ్యాజ్ ఇట్ సోన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ సో మైండ్ హ్యాజ్ గాట్ ఏ డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్ అండ్ ఆల్ దట్ షైన్స్ ఇన్ ది కాన్షియస్నెస్ అండ్ దేర్ ఆల్ దట్ మానసిక సంస్కారాలన్నీ వెలుతురులోకి వస్తాయి వచ్చేప్పటికి video statement of capacities that amani here is an event called rain so now where do you find this event this event is is found in consciousness oka ray vachi idigo varsham padtundani eppudena oka sakshyam cheptundadu cheppadu lekapothe aa varshame tananta daanu ga vachi idigo nenu varshanni padutunanu ani sakshyam cheptundadu cheppadu mari aa sakshyam cheppe varadu evadu nenu where aha how, how how i do that because i happen to be a conscious being therefore every event has its existence in the consciousness and uh, birth is an event death is an event it is an event in your understanding because you have a mental structure which defines a natural phenomenal as an event suppose garlic is in an pond do you call it an event No, you don't call it an event a gal vichi i nakki tikki kutlu pettukonna gaju glass kinda padi padli poyind ankonde it becomes an event endukane aa gaju glass ki naku oka preference aithu therefore all events are created by your mind therefore an event called birth is created by the mind an event called death is created by your mind it is the mind's creation and mind has to deal with it. It is the mind's projection and mind has to deal with its projections. In fact, the mind has to demolish its projections because they are false. As far as the truth is concerned, it is unaffected. Therefore, the truth, the universal power, it has nothing to do with birth and death. Amrutaha. This amrutaha is what we say. We have to learn from the mind, the event of the event is the death of the event. డూ మీన్ బై డెత్ దో డెత్నోర్ ఈస్ ఎ డెత్ అట్లీస్ట్ ఎంపెరికల్ రియాలిటీ డెత్ తీసారు ఓకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు అథ అథైనం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం నేనింత చెప్పినా కూడా నువ్వు ఇంకా అది పుట్టింది చచ్చిపోయింది అని అనుకుంటున్నావా అయినా కూడా నీకు దుఃఖించడానికి అర్హత లేదు ఎందుకో తెలిసినా జాతస్ అని ఒక స్టెప్ దిగొచ్చి అన్నాడు ఆ మాట ఆయన ఊరికి ముందే జాతస్హి ధ్రువ మృత్యుహన్ లేదా ఆయన ఆ మృత్యు అనేది ఏమీ లేదు అని చెప్పాడు ముందు అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాశుశ్చ నానుశోచింది పండితా పండితులు బ్రతుకున్నవాడి గురించి కానీ మరణించిన వాడి గురించి కానీ లేకపోతే పుట్టుకానే ఒక ఈవెంట్ని గురించి కానీ మరణము మరో ఈవెంట్ని గురించి కానీ దే డోంట్ ఎక్స్ప్రెస్ ఎనీ సెంటిమెంటాలిటీ వాట్స్ సో ఎవర్ బికాస్ బోత్ ఆర్ ఈవెంట్స్ the content of the consciousness is unreal only the background of the uh, events that is the chaitanyam that alone is real and therefore for a jnani there is nothing like an event called death. therefore he knows and he takes there is not that that thing is a, just a projection even assuming that in the empirical reality there is such a thing as projection then mahatmalevantaranta మరణించిన దాని గురించి నువ్వు దుఃఖి ఎందుకంటే మరణము అంటే ఏంటో తెలుసునండి ఇట్స్ ఎన్ ఎండ్ టు ది సఫరింగ్ ఇది ఇలాగంటే దృష్టికోణం కూడా ఉంటుందా అంటే మరి వ్యవార్థంలో అలాగే ఉంటుంది యువకంలో ఉరికే మరీ యువకులను కొంచెం మన యంగ్ ప్రోత్సాహం చేయాలి కాబట్టి ఈరోజు యాంబిషస్గా ఉంటే ఎందుకంటే వాడు ఇఫ్ కెనాట్ హ్యాండిల్ ది ఫైనల్ నాలెడ్జ్ వాడికి ట్రబుల్ అవుతుందని వాడి అంబిషన్ అని చిల్ చేసేయకూడదని చెప్తాం చెప్పి గో హెడ్ అని ఆశీర్వదిస్తాం బట్ ఆల్ దట్ ఈస్ నాట్ ట్రూత్ ట్రూత్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ సో నెవర్ గ్రీవ్ ఓవర్ ద డెడ్ గ్రీవ్ ఓవర్ ద లివింగ్ బికాస్ ద లివింగ్ పర్సన్ రిక్వైర్స్ యువర్ సింపతి అండ్ యువర్ హెల్ప్ ద డెడ్ ఈజ్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ డోన్ బాద్ర కాబ అమృత సో ద అమరణ ధర్మ మరణం అనేది లేనే లేదు నథింగ్ డస్ నాట్ డై కాన్షియస్ లివ్డ్ అండ్ ఇట్ సోమ్ ఇట్ అపియర్స్ టు లివ్ బై వర్చ్యూ ఆఫ్ ద రికగ్నిషన్ ఆఫ్ దైతన్యం ఇన్ ఇట్ బాడీ నెవర్ లివ్డ్ బాడీ అంటే అనుకుంటున్నారు కార్బన్ that is the body, మోస్ట్లీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ అంటే మీరు పొయ్యిలో మిగిలిన బూడి తింది చూడండి దట్ ఈస్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ అంటే మనం పీల్చి గాలి దట్ ఈస్ వాట్ బాడీ దానికి పుట్టిగా ఉంటే మరడం ఏంటి నథింగ్ లైక్ దట్ ఉంటే స్ట్రక్చర్ ఇటకల దగ్గరికి తీసుకొచ్చే గోడ గోడ పుట్టినది గోడ పుట్టడం ఇటకల దగ్గరికి వచ్చేది గోడ కాన్సెప్ట్ ఆ గోడ పగిలి గోడ కూలినది గోడ కోరడం ఏమిటి ఇటకలు ఇటకల్లాగే ఉన్నాయి కోరడం ఏమిటి అలా వెట్టికల్గా ఉన్నవి ఇప్పుడు హారిజాంటల్గా ఉన్నాయి దేర్ ఫోర్ అదిగో కూలిపోయింది ఇట్ ఈస్ యువర్ మెమరీ ఇంతకుముందు నిన్న వెట్టికల్గా ఉంది ఈవేళ హారిజాంటల్గా ఉంది దేర్ ఫార్ ఇట్స్ ఎ మెమరీ మెమరీ బేస్డ్ మైండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ ఆల్ ఇమాజినేషన్ ఆల్ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ దేర్ ఫోర్ అమృత అమరణ ధర్మ నథింగ్ లైక్ తర్వాత హిరణ్మయ జ్యోతిర్మయే స్వప్రకాశ అని అర్థం సర్వము దాని ఎందే ప్రకాశిస్తోంది మరి దాని వాటి అది కూడా స్వయంగానే ప్రకాశిస్తోంది మనోమయ ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది సైకిక్ లైఫ్ కమ్స్ టు లైట్ బికాస్ ఆఫ్ దట్ అని చెప్పాం కదా మరి వట్ అబౌట్ ఇట్స్ సెల్ఫ్ ఒక మాన్ ఇట్స్ సెల్ఫ్ ఆల్సో లైక్ దీపం గదిలో ఉన్న వస్తువులన్నీ దీపకాంతిలో ప్రకాశించే బాగుందండి మరి దీపం మాట ఏమిటి ఆ దీపం కూడా దీపకాంతిలోనే ప్రకాశించింది సో అమృతో హిరణ్మయ జ్యోతిర్మయ తర్వాత తక్షణ హృదయాకాశే సాక్షాత్కృత విదూష ఆత్మభూత ఇంద్రరూప ఈదృశస్వరూప్రతిపత్తయే చిన్న డిఫరెన్స్ ఏదో ఉన్నట్టు చిన్న డిఫరెన్స్ ఏదో ఉంటుంది ఏముందండి ఏముందండి ఈదృశస్వరూపే ఉందా ఓకే ఓకే ఈశ్వరూపత్త మాగ అభిధీయతే ఇప్పుడు మార్గాన్ని చెప్తున్నారు ఉపాస కొన్ని మనస్సులో పెట్టుకుని మార్గం చెప్తున్నారు అంటే ఒక ఆయన ఉన్నాడంటే చాలా పవిత్రమైన జీవితం గడిపాడు కర్మానుష్ఠానంతో జీవితం ఆరంభం అవుతుంది సాధారణంగా ఎటు కొంతమంది కర్మ దగ్గరే మిగిలిపోతారు ఇంకా వాళ్ళ అంతకు మించి ఒక కడుగు ముందుకు వేయరు అలా ఉండరాదు ఉపాసనని ఆ కర్మకు జోడించుకోవాలి ఆయన చక్కగా ఉపాసన చేశాడు ఆ ఉపాసన చేసిన వాడు ఉపాసనలో చాలా బలం ఉన్నది ఉపాసన ఏం చేస్తుందంటే ఉపాసకుణ్ణి ఉపాసంతో కలిపేస్తుంది మీరు సపోజ్ ఏదైనా ఒక వస్తువును ఉపాసన చేశారనుకోండి యూ బికమ్ వన్ విత్ ఇట్ సో వన్ విత్ ఇట్ అంటే సైకిక్ వే యూ బికమ్ వన్ విత్ ఇట్ బాడీస్ వన్ అవుతాయని నేనేం చెప్పట్లేదు బాడీస్ వన్ ఏ అసలు నిజానికి బాడీస్ ఆర్ నాట్ డిఫరెంట్ ఇన్ ఎనీ కేస్ సో సైకలాజికల్లీ ది ఫెలో బికమ్స్ వన్ విత్ ఇట్ ఇన్ఫాక్ట్ ఐ టెల్ యూ మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారనుకోండి ఆ వ్యక్తికి సుఖం వచ్చినప్పుడు మీరు సుఖం పొందుతారు ఆ వ్యక్తికి దుఃఖం కలిగితే మీరు దుఃఖం పొందుతారు దట్ మీన్స్ యూ హ్యావ్ బికమ్ వన్ విత్ ఇట్ లేకపోతే ఎలా కుదురుతుందండి హీజ్ హ్యాపీనెస్ ఈజ్ మై హ్యాపీనెస్ హీజ్ సారో ఈజ్ మై సారో అన్నారంటే అర్థం ఏంటి యూ బికమ్ వన్ విత్ హిమ్ ఆర్ హర్ ఇన్ విచ్ వే ఫిజికల్గా వేరే ఉన్నప్పటికీ ఇన్ సైకిక్ వే యు హెవ్ బికమ్ వన్ విత్ ఇట్ ఎనివే సో ఆ ఉపాసనలో ఉండే మహిమది కాబట్టి మనస్సులో మీరు ఏ భావన చేసినట్లయితే మనస్సు తదాకారాన్ని పొందిస్తూ ఉంటుంది ఆ ఉపాసకుడు ఆ ఉపాసన చేసి చేసి ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొంది ఆ న్యూక్లియస్ ఉంటుంది జీవత్వం అనే న్యూక్లియస్ ఆ న్యూక్లియస్ డిజాల్వ్ అయిపోతుంది ది బబుల్ బర్స్ అండ్ ది బబుల్ బర్బ్స్ దీన్ని లింగ శరీర సో ఆ సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం అంటే ది సైకిక్ ఎంటిటీ so that psychic entity it dissolves the bubble bursts bubble burst ayite em avutundi what happens to the contents of the bubble they become one with the ocean indistinguishable from the ocean that is what happens similarly we do jnananni pondinattulaithe he is no more an entity there is no linga shariram hangamo anta linga shariram anta at sukshma shariram the psychic entity It It is no more bhangamo. It comes to ఇట్ ఈస్ నో మోర్ భంగర్ విత్ ది యూనివర్సల్ పవర్ దట్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ యూనివర్సల్ ట్రూత్ అన్నామే రియాలిటీ హి బికమ్స్ వన్ విత్ it. కాబట్టి వాడికి ఇంకా పుణ్యలోకాలకు వెళ్ళడము రావడము ఇంకేం లేదు ఇట్ ఈస్ లైక్ యూ టేక్ ఎ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఆటమైజ్ ఇట్ యాటమైజ్ చేయడం అంటే తెలుసు కదా స్ప్రే కింద చేసి అంతరిక్షంలోకి పంపించేశారు అనుకో వాట్ హ్యాపన్స్ టు ది వాటర్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది ఇట్ ఈస్ నో మోర్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఓవరాల్ హ్యూమిడిటీ బ్రహ్మజ్ఞాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది హీఈస్ వన్ విత్ ది యూనివర్స్ హీఈ్ వన్ విత్ ఈశ్వర్ సో ఫర్ హిమ్ ది హీస్ వన్ విత్ ది స్పేస్ సో ఫర్ హిమ్ దెర్ ఈస్ నో గోయింగ్ అండ్ కమింగ్ దేర్ ఫర్ దెర్ ఈస్ నో మార్గం ఫర్ హిమ్ కానీ వీడు ఈ ఉపాసకుడు ఆ ఆ ఎంటిటీని మిగుల్చుకుని ఉన్నాడు ఈజ్ ఎ స్టిల్ ఎ జీవ వెరీ ఎగ్జాల్టెడ్ జీవ చాలా కష్టం ఉండవు ఎంటిటీని పోగొట్టుకోవడం చాలా కష్టం ఒక స్థాయిలో బట్ ఒక స్థాయిలో చాలా తేలిక ఇవన్నీ ఇలాగే ఉంటాయి సింపుల్ థింగ్ ఇస్తే ఎయిదర్ యూ గెట్ ఇట్ ఆర్ యూ అట్టర్లీ ఫెయిల్ టు దో ఎనీవే ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఆల్సో ఈజీ సో ఈ ఎంటిటీ ఉంది చూడండి అహంకారము చూసారా అది మనిషిని నానా హింస పెడుతుంది దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం అది అది బలంగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించడం చాలా కష్టం ఒకసారి దాన్ని అధిగమించడం మీకు అలవాటు మీరు అవలీలగా దాన్ని అధిగమించేస్తారు దాంట్లో ఇంక అసలు ఏమీ సమస్య ఉండదు ఒకసారి నన్ను ఎక్కడికో ఇన్వైట్ చేశారు అహంకార ఏదో అహంకారం అంటే ఎలా ఉంటుందో ఆ మా నార్మల్ దృష్టాంతా చెప్తున్నాను దర్శనల్లానేమనుకోకుండా ఇన్వైట్ చేస్తే సరే వెళ్ళాము కూర్చున్నాం అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత సరే నేను వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి స్వామీజీ మీకు మేము సరైన మర్యాద చేయలేకపోయాం క్షమించండి అంటారు నేనంటాను నాకు అలా అనిపించలేదండి ఐ డి నాట్ ఫీల్ ఇట్ దట్ వే ఇట్ విచ్ వే యూ హ్యావ్ నాట్ డన్ ప్రాపర్లీ టు మీ అని నేనంటారు అలాగే ఇన్ త్రీ ఆర్ ఫోర్ ఇష్యూస్ వ్యూ హట్ డన్ అప్రోపరియేట్లీ అంటే నేనంటాను ఐ డోంట్ ఫీల్ సో ఐ డిడ్ నాట్ నోటీస్ ఇట్ దట్ వే నాకు ఏమీ కనపడలేదు అంటే అప్పుడు వాళ్ళు ఇన్ దిస్ ఏరియా వీ హ నాట్ డన్ ప్రాపర్లీ అంటే నో ఇట్ ఈస్ నాట్ సో యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ ఏరియా యూ హెవ్ డన్ ప్రాపర్లీ బట్ ఓకే ఇన్ ది సెకండ్ ఏరియా వీ హవ్ నాట్ డన్ ప్రోపర్లీ వాట్ ఈస్ దట్ ఏరియా దే ఎక్స్ప్లెయిన్ నో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఓకే వాట్ యూ హెవ్ డన్ ఈజ్ ఆల్ రైట్ సపోజ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ రైట్ ఐ విల్ సే యా వాట్ యూస్ యూ సో సపోజ్ అహంకారం నేను అధికంగా పెట్టుకున్నాను అనుకోండి నాకు ప్రతి అడుగులోనూ కూడా కనపడుతుంది సో ఇట్ ఈజీ టు ఓవర్కమ్ ఈగో ఆర్ ఈజీ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఈజీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డిఫికల్ట్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యుక్ అట్ ఇట్ ఇట్ ఈస్ ఫాల్స్ వన్స్ యూ నో దట్ ఇట్ ఈస్ ఫాల్స్ ఫాల్స్ హుడ్ సత్యమే జయతే అని ఉండకోపనిషత్తులో వస్తుంది సత్యానికి ఉన్న బలం ఫాల్స్హుడ్కుంటది ఎందుకంటే ఫాల్స్ని మీరు నిలబెడతారు దాన్ని మీ బలం అంతా దాన్ని వెనకాల పెట్టి నిలబెడుతూ ఉంటారు అది ఫాల్స్ అని మీరు గమనించడం ప్రారంభిస్తే సామాన్య వేదాంత శ్రవణం చేయని వానికి అది ఫాల్స్ అనే సంగతి కూడా తెలియదు అది ఫాల్స్ అనే సంగతి జస్ట్ డజెంట్ నో ఇట్ దర్ డే ఐ మెట్ ఎ స్కాలర్సన్ హూ హ్యాపన్స్ టుకాలర్ and i have seen some of the greatest scholars uh, the saraswati putralavanti walla i have met many people uh, so gammune oka ok pattana naaku scholarship naaku aanda so i would have biggest to say media scholar he knows a few uh, things better than we run of the mill situation but uh, i don't uh, call him a superior scholar kaani yentha ahankaramo nenu saasriya anta endu kaasiryam ante i don't find fault I am not finding fault, but I am surprised all right. You know why? why? What is the basis for this ahankara? You study one or two books and they become an ahankari. You say one or two quotations and think, you give a half an hour talk and uh, you think that you are uh, on the top of the summit. All wrong. So, allahganthi drishti konanthi manan developches konanthi becomes very difficult to overcome it. Ike anehya ka sandar bhalo mananthusro ontho. ఇప్పుడు ఇళ్లల్లో కూడా దెబ్బలాట్లు ఎలా ఉంటాయంటే కేవలం ఇట్ ఈస్ ది ఈగో స్విచ్ క్లాష్ నాట్ ది ఇష్యూస్ ఈగో క్లాష్ వచ్చు అత్తగారికి నేను చెప్పినట్టు చేయలేదనే క్లాష్ ఉంటుంది అవి అంతేగాని ది ఇష్యూ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ నాట్ ది ది థింక్ సెల్ఫ్ ది థింగ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు చేయలేదా సో మీకు తెలుసు కదా ఈ కథ ఇప్పుడు బిచ్చగాడు వచ్చి కోడలో వెళ్ళిపోమంటే మళ్ళీ ఆవిడ వెనక్కి పిలిచుకొచ్చి ఫో ఆర్ యూ టు సేనో లెట్ మీ సేనో సో యా బిచ్చగారికి ఏమీ ఇవ్వకపోవడం ఈబుల్ టు హర్ బట్ ఐ ది ఏజెంట్ ఫర్ దాట్ సో ఇట్ ఈ వెరీ డిఫికల్ట్ అహంకార ముఖ్యంగా స్పిరిచువల్ అహంకార ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్ స్పిరిచువల్ అహంకార నేను యజ్ఞం చేశాను అనేస్తారు మేము which is very, very Vayam. Vayam mani leni vallu Oka అహంకారం లేని వాళ్ళు కూడా అంటారు ఒక దృష్టికోణంలో అంటారు కానీ దై ది పర్సన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఫిజికల్ బాడీ అండ్ విత్ సైకిక్ లైఫ్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ గివన్ సైకిక్ లైఫ్ అండ్ యూజెస్ ద ఫ్లోరల్ మేము mean by memo? సర్వాత్మ భావన చేతనం అందరూ నేనే అనే భావం చేతను అంటున్నారంటే ఎన్నోనో అందరూ మేమేం కాదు మిగతా వాళ్ళందరికీ కింద కూర్చోవలసిన వాళ్ళే నేనే ఉన్నత స్థానంలో మేము ఉన్నత స్థానంలో కూర్చుంటాము మేము చూసిదివాడు మేము అస్తమానం నేను అండమే వద్దయ శ్రీకృష్ణుడు చెప్పాడు అనహం అనే పద్దెనిమిదో అధ్యాయంలో అనహం సాత్వికకర్త గురించి మాట్లాడుతూ అనహం వాది అస్తమానం అహం అహం విల అహంబనం అనర్ధన ఆయన చెప్తే దానికి ఫ్లోరల్ భయం అంటూ ఉంటుంది సో చాలా ఆ అహంకారాన్ని నుంచి ఓవర్ కావడం చాలా కష్టం స్పిరిచువల్ అహంకారము ఈజ్ ఆల్ మోర్ ట్రబుల్స్ సో బై ఛాన్స్ దిస్ జెంటిల్మెన్ వుడ్ నాట్ ఓవర్కమ్ దట్ అహంకార సపోజ్ సో అంటే పవలమవుతుగా ఉన్నాడన్న నా అభిప్రాయం కాదు గొప్ప ఉపాసకుడు సో వట్ ఆల్ ఐ వాస్ ట్రయింగ్ టు సే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ that entity that body identification is always a troublesome spot where people can could make people would definitely make a mistake there therefore he still has that atvantwaadu upaasana chesi chesi chesi undani inta gnanam kalagadanu koncham time undi ee lokalo deham patramo appudu upaasukudu punya lokalu kalithadu aa margam yetthunar tasya eva lakshana sy itvante lakshanamulu kalgina aa brahma edaithe kaladu దానిని హృదయాకాశే సాక్షాత్కృత హృదయాకాశంలో సాక్షాత్కారం చేసుకున్నాడు హృదయ స్థానంలో దానిని దర్శించాడు స్థాన నిర్దేశం చేస్తారు ఎప్పుడు కూడా ఉపాసనకి స్థానం ఉంటుంది సో ఉపాసన ప్రారంభంలో ఉపాసనము తర్వాత ఉపలబ్ధి కదా ఉపలబ్ధి వచ్చేప్పటికీ స్థానం అది ప్రసక్తి తొలగిపోతుంది కానీ ఉపాసనా సమయంలో స్థానం ఉంటుంది స్టార్ట్ విత్ హియా సో దట్ ఈజ్ ఎ గుడ్ స్పాట్ టు ఫోకస్ అటువంటి సాక్షాత్కరింప చేసుకోబడినది ఆ ఆత్మస్వరూపము విదూష దానిని తెలుసుకున్నాడు ఆత్మభూతస్య ఇంద్రరూపస్ ఇంద్ర అంటే పరమేశ్వర వైదిక ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు ఇది పరమైశ్వర్యే అనే ధాతువు ఇది తెలుగు ఇది సంస్కృత ఇది ధాతు వర్గల్ ఇది అకారమి సంజ్ఞ సో ఇది పరమైశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రహ అని అంటే పరమేశ్వర సో ఆ ఇంద్రుడు ఆ ఇంద్రుడే ఇక్కడ ఉన్నాడు ఇంద్రుడనే మాట వస్తోంది ఇక్కడ సేంద్ర యో అందుకోసం ఆయన ఇంద్రరూపస్య అంటారు అంటే పరమేశ్వర రూపస్య సో వాడు ఇక్కడ ఉపాసన చేస్తాడు వాడి కోసమని ఒక ఉపాసకుని కొరకు ఒక మార్గము బోధింపబడుచున్నది మార్గ ఉపాసన కోసం ఉపలబ్ధిలో మార్గ ప్రసక్తి ఉండదు సాత్విత్ పా But uh, finally, there will బట్ ఫైనల్లీ దేర్ విల్ బి నో పాట్ ఫైనల్లీ అనధ్వగా అధ్వసు పారయవ ఇది శ్రుతే అధ్వసు పారయవ దే హ్ క్రాస్డ్ ఆల్ ది పా అనధ్వగా విథౌట్ ఎంటరింగ్ ఆన్ ఇట్ ఈస్ pathless travel. ప్లస్ ట్రేల్ ఆత్మజ్ఞానం అన్నది ఇట్స్